యూనిట్ సెవెంటీన్ తినండి ఇలా కాలుస్తే బాగుండదు ఇంకొంచెం కాల్చు చాలు మార్చకు అదిగో మారుతున్నది పెనం బాగా వేడిగా ఉంది చూడు ఎట్లా మార్చావు బ్రెడ్ కాల్చటం ఇట్లానా రవి ఇంకో బ్రెడ్ తా తెస్తాను డబ్లి మార్చు ఈ నోటు ఇట్లా చినిగిందే చూడండి పట్టుకుంటే ఇంకొంచెం చినుగుతున్నది ఇది మారదు మారు ఇప్పుడు ఆ నోటు మార్చడం ఎందుకు నా దగ్గర చిల్లరుంది ఆ కొట్టువాడికి మనం రెండు రూపాయలు బాకీ ఉన్నాం ఆ బాకీ తీరింది కదా మళ్ళీ అప్పు చేసావా ఉదయం కూరగాయలు తెచ్చాను సరే ముందు వాడి బాకి తీర్చు మిగిలిన డబ్బుతో బ్రెడ్ తీసుకురా స్కూల్ ఎప్పుడు తెరుస్తారు గీతను స్కూల్లో చేర్చాలి కదా చేరుద్దాం రేపే తె అన్నయ్యది హై స్కూల్ కదా చేరు నాగారు నాగారు నాకివ్వే నేను పేలుస్తాను మళ్ళీ నీకే ఇస్తానే లుస్తున్నాను ఇవాళ టిఫిన్ కు బ్రెడ్ కాలుస్తున్నాను తినండి తినండి ఇలా కాలిస్తే బాగుండదు ఇలా కాలుస్తే బాగుండదు ఇంకొంచెం కాల్చు ఇంకొంచెం కాల్చు చాలు చాలు మార్చకు మార్చకు అదిగో మారుతున్నది అదిగో మారుతున్నది పెనం బాగా వేడిగా ఉంది పెనం బాగా వేడిగా ఉంది చూడు ఎట్లా మార్చావో చూడు ఎట్లా మార్చావో బ్రెడ్ కాల్చటం ఇట్లానా బ్రెడ్ కాల్చటం ఇట్లానా రవి రవి ఇంకొక బ్రెడ్ తేస్తాను డబ్బులు వండి ఇదిగో తొందరగా తేవాలి ఇదిగో తొందరగా తేవాలి ఐదు రూపాయలకు ఆ కొట్లో చిల్లరుండదు ఐదు రూపాయలకు ఆ కొట్లో చిల్లరుండదు ఇంకొక ఇంకొకటి చూడండి చూడండి పట్టుకుంటే ఇంకొంచెం చినుగుతున్నది పట్టుకుంటే ఇంకొంచెం చినుగుతున్నది ఇది మారదు ఇది మారదు మారుచడం ఎందుకు ఇప్పుడు ఆ నోటు మార్చడం ఎందుకు నా దగ్గర చిల్లరుంది నా దగ్గర చిల్లర్ ఉంది ఆ కొట్టువాడికి మనం రెండు రూపాయలు బాకీ ఉన్నాం ఆ కొట్టువాడికి మనం రెండు రూపాయలు బాకీ ఉన్నాం ఆ బాకీ తీరింది కదా ఆ బాకీ తీరింది కదా మళ్ళీ అప్పు చేసావా మళ్ళీ అప్పు చేశావా ఉదయం కూరగాయలు తెచ్చాను ముందు వాడి బాకి తీర్చు మిగిలిన డబ్బుతో బ్రెడ్ తీసుకురా స్కూల్ ఎప్పుడు తెలుస్తారు గీతను స్కూల్లో గీతను స్కూల్లో కదా చేరుద్దాం చేరుద్దాం రేపే తెకూల్లో చేతాను నేను అన్నయ్య వాళ్ళ స్కూల్లో చేరతాను అన్నయ్యది హై కదా అన్నయ్య హై స్కూల్ కదా ఈ సంవత్సరం ఎలిమెంటరీ స్కూల్లో చేరు ఈ సంవత్సరం ఎలిమెంటరీ స్కూల్లో చేరు తర్వాత హై స్కూల్ హై స్కూల్గారు ఇదిగో బ్రెడ్ నాన్నగారు ఇదిగో బ్రెడ్ ఆ కొట్టు దగ్గర హడావుడిగా ఉంది ఆ కొట్టు దగ్గర హడావుడిగా ఉంది ఎందుకురా హడా ఎందుకురా హడావుడి ఇందాక పెద్ద గాలివాన వచ్చింది కదా ఇందాక పెద్ద గాలివానం వచ్చింది కదా అప్పుడు ఆ కొట్టు పందిరి కూలింది అప్పుడు ఆ కొట్టు పందిరి కూలింది నాన్నుపా నాన్నగారు ఈ తుపాకీ పేలటం లేదు నాన్నగారు ఈ తుపాకీ పేలటం లేదు మీరు పేల్చండి మీరు పేల్చండి ఏది నాకివ్వవే ఏది నాకివ్వవే నేను పేలుస్తాను నేను పేలుస్తాను మళ్ళీ నీకే ఇస్తానే మళ్ళీ నీకే ఇస్తానే డ్రిల్స్ రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ బ్రెడ్ కాలింది బ్రెడ్ కాలింది సుశీల బ్రెడ్ కాల్చింది సుశీల బ్రెడ్ కాల్చింది పెసరట్టు మాడింది పెసరట్టు మాడింది ఆమె పెసరట్టుచింది ఆమె పెసరట్టు మార్చింది నా చొక్కా మారింది నువ్వు నా చొక్కావు నువ్వు నా నా తీరింది నేను బాకీ తీర్చాను నేను బాకీ తీర్చాను నేను మొన్న స్కూల్లో చేరాను నేను మొన్న స్కూల్లో చేరాను నన్ను మా నాన్నగారు స్కూల్లో చేర్చారు నన్ను మా నాన్నగారు స్కూల్లో చేర్చారు పేలింది తుపాకీ చేర్చారుంది నిన్న పందిరి కూలింది నిన్న పందిరి కూలింది ఈ పందిరిని ఎవరు కూల్చారుని ఎవరు కూల్చారు బ్రెడ్ కాల్చు సరళా గోపీ బ్రెడ్ కాలుస్తున్నావా లుస్తున్నావా నువ్వు బ్రెడ్ కాలుస్తే బాగుండదు నువ్వు బ్రెడ్ కాలుస్తే బాగుండదు కాల్చడం కాల్చడం ఇట్లానా మీరు ఈ రూపాయికి చిల్లర మార్చండి रूपा की चिल मारचिश शर्म वारा की चोका मारस्ता शर्म वारा चोका मारा अतन रोजू चोका मार्च అతను రోజు పోలీసులు చొక్కాడు పేల్చారు పళ్లు రాలుతున్నాయి రాము పూలు రాలుస్తున్నాడు రాము పూలు రాలుస్తున్నాడు నువ్వు ఆకులు రాల్చు నువ్వు ఆకులు రాల్చు నీ పుస్తకం ఇలాతే నీ పుస్తకం ఇలాతే నేను నీకొక కలం తెచ్చాను నేను నీకొక కలం తెచ్చాను రేపు శర్మ మనకు ఒక గడియారం తెస్తాడు రేపు శర్మ మనకు ఒక గడియారం తెస్తాడు నేను బడికి కలం తేవటం లేదు నేను బడికి కలం తేవటం లేదు నువ్వు తేవాలి నువ్వు తేవాలి ాబూ ఇలా రారా బాబు ఇలా రారా గోపి అటు చూడరా గోపి అటు చూడరా పాప ఇలా రావే పాప ఇలా రావే సరళ ఒక పాట పాడవే సరళ ఒక పాట పాడవే బిల్డప్ డ్రిల్ ఉంటుంది చిల్లర చిల్లర ఉంటుంది రూపాయలకు చిల్లర ఉంటుంది అతని దగ్గర చిల్లర ఉంటుంది నేను బాకీ ఉన్నాను అతనికి అతనికి నేను నాలుగు రూపాయలు బాకీ ఉన్నాను సబ్స్టిట్యూషన్ పుస్తకం తెచ్చాడు రూపాయి మార్చు శర్మ రూపాయి మార్చాడు కాల్చు కాగితం కాల్చాడు శర్మ బాకీ తీర్చాడు నువ్వు బ్రెడ్ కాలిస్తే నేను కాలుస్తాను మారిస్తే నేను మారుస్తాను పందిరి కూల్చు నువ్వు పందిరి కూలిస్తే నేను కూలుస్తాను ఉప్మాచు నువ్వు ఉప్మాడిస్తే నేను మాడుస్తాను బాకీ తీర్చు నువ్వు బాకీ తీరిస్తే నేను తీరుస్తాను మనం ఏం చేయాలి చెయ్యాలి మనం తీర్చాలి. శ్రీధర్ ఏం చేస్తే బాగుంటుంది ఇల్లు మార్చు శ్రీధర్ ఇల్లు మారిస్తే బాగుంటుంది మీ నాన్నగారు ఏం చేస్తున్నారు మా నాన్నగారు పళ్ళు తెస్తున్నారు పందిరి ఎందుకు కూలింది కూల్చాడు పాప స్కూల్లో ఎలా చేరిందిగారు చేర్చారు నేను మార్చాను ఉప్మా ఎందుకు మాడింది తీరింది నువ్వు నువ్వు తీర్చావు ట్రాన్స్ఫర్మేషన్ అతను ఈ చొక్కాను మారుస్తాడు ఆ ఇల్లు కూలింది ఎవరో ఎవరో ఆ ఇల్లు కూల్చారు పా స్కూల్లో చేరితే మంచిది మనం మనం పాపను స్కూల్లో చేరిస్తే మంచిది మాడితే బ్రెడ్ మాడిస్తే బాగుండదు ఈ బాకీలు తీరటం ఎప్పుడు అతను అతను ఈ బాకీలు తీర్చటం ఎప్పుడు అతను ఈ నోటు మార్చడు ఈ నోటు మారదు ఈ బాకీ తీరిస్తే మంచిది ఈ బాకీ తీర్తే మంచిది నేను ఈ కలం మారుస్తాను ఈ కలం మారుతుంది అతన్ని కాలేజీలో చేర్చాలి అతను కాలేజీలో చేరాలి నేను బ్రెడ్ కాల్చటం లేదు బ్రెడ్ కాలటం లేదు